శ్రీగరుభ్యో నమ హరి ఓ గణానాగపతి కవి కవీనాపమ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాతీమహాగాధిపతాశివసరంభా శచార్యమ్యమాన్ పర్యేళంతరా ఓ సహనావతు సహనౌనసు సహావై తేజస్వీతనస్వహై ఓ శాంతిశాంతి సీణాయనాయన బాహ్యాన్ శబ్దా శక్హణాయ వీణాయ గ్రహణే వీణావాద్య వా శబ్దోృహీ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు మంత్రంలో చతుర్థి విభక్తిలో వచ్చిన సందర్భంలో షష్ఠిగా మార్చుకోవాలి యాయాయ అని వస్తే యాయా వేణాయై అని వస్తే వీణాయా వాద్యమానా సతి సప్తమేలాగో ఇది షష్ఠి కూడా భావార్థంలో వచ్చే షష్ఠి వీణాయా వాద్యమానాయా అంటే వీణ వాయించబడుతూ ఉంటే వీణని వాయిస్తారు వీణ వైలన్ కాదు వేణ వేణను వాయిస్తారు వీణని వాయిస్తూ ఉంటే సర్వాత్మభావానికి దృష్టాంతం సథా వీణాయా వాద్యమానాయా వీణను వాయిస్తూ ఉంటే దాంట్లో సరిగమ పదలు అన్నీ ఉంటాయి నిజానికి వీణ వాయించి వాళ్ళు ముందు ఓకల్ నేర్చుకుంటారు ఓకల్ నేర్చుకోకుండా వేణే ఉండదు ఓకల్ నేర్చుకుని ఓకల్ అంటే పాఠడం నేర్చుకుంటారు పాఠడం వచ్చిన వాళ్ళే వీణ వాయిస్తారు వెళ్తే ఎలా వాయిస్తారు ఓకల్ని విధులు పెట్టేసి వీణని స్పెషలైజ్ చేస్తారు అలా కాబట్టి వాళ్ళకి ఓకల్ తెలుసుకుంటుంది సో వీణ వాయిస్తుంటే మీకు ఒక ధ్వని ప్రవాహం ప్రారంభమవుతుంది వీణాయా వాద్యమానాయా అలా నిరంతర కంటిన్యూస్గా వాయిస్తూ ఉండాలి వాయిస్తూ ఉంటే ఒక ధ్వని ప్రవాహం ప్రారంభమవుతుంది దానికి శబ్ద అని పేరు పెట్టింది వీణా శబ్ద సామాన్యము యొక్క శబ్దము సాధారణము సాధారణము లేక సమానము అంటే అన్ని విశేష శబ్దములలో అనుగతమై ఉండేది ఇప్పుడు సా అన్నారనుకోండి ఆ సాలో ఏముంది వేణు శబ్దం ఉంది రీ అంటే దాంట్లో ఏముంది వీణ శబ్దం ఉంది గా అంటే వీణ శబ్దమే ఉన్నది మా అంటే ఏముంది అంటే అర్థం ఏంటి అన్నిటి అనుగతమై వీణ శబ్దమే ఉన్నది సాలో రీ లేదు మళ్ళా రీలో సా అవి తేడా తేడాగా ఉన్నాయి కానీ వాటన్నిటి ఎందు వీణ యొక్క శబ్దమే అనుగతమై ఉన్నది ఇది సామాన్యము అంటే వినాశబ్ద సామాన్యము సో ఆ వినాశ సామాన్యమునందు వీణ యొక్క విశేష శబ్దములు సంగీతానికి సంబంధించిన సారీగా ఇత్యాది విశేష శబ్దములు కానీ ఎందు అంతర్గతములై ఉండును ఇప్పుడు వ్యవస్థ ఏంటంటే శబ్ద సామాన్యము సత్యమే నానారూపములైన విశేష శబ్దములు సత్యమే అంటే ద్వైతులు ద్వైతులు అవుతారు నానారూపములైన విశేష శబ్దములతో కూడి ఉన్న శబ్ద సామాన్యము కూడి ఉన్నా అంటాడు అంటే విశిష్టాద్వైతం విశిష్ట అంటే కూడి ఉన్నా అనర్థం ఏమండి నానారూపములైన శబ్ద విశేషములన్నీ కూడా మీ యొక్క మనస్సు చేత కల్పించబడి దాని ఎందు ఆరోపించబడినవి తప్ప అక్కడ శబ్ద సామాన్యం ఒక్కటియే ఉన్నది ఇప్పుడు మీరు గమనించండి వీణ వాయించారనుకోండి సారీగా అని ఉంటుంది కదా ఈ సారీగా అన్నది మానవుని మస్తిష్కం నుంచి వస్తుందా లేదా వేణ నుంచి వస్తుందా వేణ నుంచి ఏదో శబ్దం వస్తుంది మానవుని మస్తిష్కం నుంచి వస్తుంది అక్కడ వేణకి ఏదైనా వేణకి ఏదైనా ఆ ఏదో తగిలి అక్కడ మనిషి అన్నవాడు చుట్టుము చుట్టుముట్టు లేనప్పుడు వెనక ఏదో పొలం ఏదో తగిలి సా అని వచ్చిందనుకోండి అది శబ్ద సామాన్యమవుతుందా సా అవుతుందా శబ్ద సామాన్యమే సా అవ్వాలంటే సా యొక్క సంస్కారము కలిగిన మానవుని మస్తిష్కం ఒకట దాంతో జత అప్పుడే అది సా అవుతుంది మానవుని మస్తిష్కాన్ని మైనస్ చేసేస్తే సా శబ్ద సామాన్యం మాత్రమే ఉన్నది అలా అర్థం చేసుకోవాలి అది దృష్టాంతం సో కాబట్టి భేదములన్నీ కూడా కల్పితము లేదు మీకు దృష్టాంతం చెప్తా ఒకసారి న్యూయార్క్ టైమ్స్ చదువుతున్నప్పుడు నేను న్యూయార్క్ టైమ్స్ చదువుతూ ఉంటాను రెగ్యులర్గా అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఏ పేపర్ చదవాలను ఫ్రీగా దొరికితేనే చదువుతాను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పీపుల్ అలా అలాగే ఒక సాంతి ఉంది పుస్తకం కానీ పేపర్ కానీ ఫ్రీగా దొరికితే చదువుతాను కొని చదవరు మా ఊళ్ళో చిన్న గ్రామంలో ఉండేవాళ్ళం మేము ఆ గ్రామంలో ఒక పేపరు పంచాయతీ బోర్డు ఆఫీస్ వాళ్ళు కొని అది పట్టుకుపోకుండా ఉండడం కోసం దానికి విడతీసి పట్టుకుపోకుండా ఉండడం కోసం దానితో పుట్టి అక్కడ బళ్ళకి తాడు వేసి కట్ చేసేవారు కాబట్టి వీరు వేమర్లో విడదీయాలకూడదు పట్టుకుపోవడానికి ఉండదు అక్కడికి వెళ్ళి పుట్టుచొని చదవచ్చు నేను అది ఖాళీ అటు కేసు వెళ్తూ ఉండేవాడు సుబ్రహస్ గారికి పాఠానికి వెళ్ళేప్పుడు అటు వెళ్ళేవాళ్ళు ఈ లక్షణం అప్పటి నుంచి ఉండేది ఏదైనా కనబడితే చదివేయడం స్పీడ్ రీడింగ్ గబగబా చదివేసి వెళ్ళిపోవడం ఏమి భోజనం చేసినట్టే సో ఏదో బుద్ధికి కొంత సామాన్ సామాగ్రి మేత సో అలా వెళ్ళిపోతే క్లాస్కి ఇంకా సుబ్రహస్ వచ్చి పాఠం చెప్తారు ఇంకా టైం ఉంటుంది సో ఇది ఖాళీగా ఉంటే ఎవడైనా చదువుతుంటే ఇంకా మనకి దాని మీద దృష్టి లేదు ఖాళీగా ఉంటే రకటాకా అది ఎక్కేసేది ఆ బలం మీద కూర్చున్నా చదివేసేసి సో ఫ్రీగా దొరికితే చదివేయడం అక్కడ న్యూయార్క్ టైమ్స్ చదువుతూ ఉంటాను దాంట్లో ఒకసారి పేజీ తీయగానే అన్ని డాట్స్ ఉంటాయండి మొత్తం పేజ్ అంతా కూడా డాట్స్ ఉంటాయి స్మాల్ సర్కిలర్ సర్కిల్స్ బ్లాక్ సర్కిల్స్ పేజ్ అంతా కానీ అంటే మీకు వెక్టికల్గా ఉంటాయి హరి గా ఉంటాయి డాట్ డాట్ డాట్ డాట్ వ్యక్తికల్ హరిగాంటల్ డాట్ డాట్ డాట్ డాట్ పేజ్ అంతా అలాగే ఉంటుంది దాంట్లో మోనాలిసా కనపడుతుంది ఈ మోనాలిసా ఎక్కడి నుంచి వచ్చింది అది మోనాలిసా తెలిసిన వాడికే మోనాలిసా కనపడుతుంది మోనాలిసా తెలియకపోతే ఒక స్త్రీ కనపడుతుంది అంటే ఋష్యశృంగుడి వాళ్ళ లాంటి వాడికి చూపించారనుకోండి ఋష్యశృంగుడికి స్త్రీ పురుష విభాగం తెలియదు ఆయన ఆయన చూపిస్తే ఆయనకి స్త్రీ కనపడదు ఒక మనిషి కనపడతాడు కొంచెం విడ్డూరంగా ఉన్న ఒక మనిషి కనపడతాడు తప్ప స్త్రీ కనపడ్డం ఎందుకంటే ఆయనకి తెలియదు కనుక స్త్రీ సో అదే మీరు రోడ్డు మీద ఆవుకు చూపిస్తే దాన్ని లాగి నవ్వలడానికి ప్రయత్నం చేస్తుంది అంతేకాని దాంట్లో మోనాలిసా అని అదేం తెలుస్తుంది అది అది ఆహారం అనుకుంటుంది కాగితాన్ని సిటీలో ఉన్న ఆవు మళ్ళీ విలేజ్లో ఉన్న ఆవైతే కాగితాన్ని ఆహారం అనుకోదు సిటీలో ఉన్న ఆవైతే కాగితాన్ని ఆహారం సో ఈ పొట్లాలు కట్టేవాడికి అది పొట్లాలు కట్టడానికి ఉపయోగించి ఆ కాగితం అనుకుంటాడు తప్ప మౌనాలిసా అని అక్కడ డాట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ సామాన్యం డాట్స్ విశేషమేమి మోనాలిసా అది మీ మనస్సులో ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఆ సినిమా దృష్టాంతాన్ని కొంచెం ఆలోచించవచ్చు ఇప్పుడు సినిమాకి వెళ్తారు సినిమా తెర మీదేమున్నది ప్రకాశం ఉన్నది పోనీ ప్రకాశంతో పాటు ఇంకేమైనా ఉన్నా ఇంకేం లేవు మీరు చూసి ఏమీ అక్కడ మీరు నాయకుడిని చూస్తారు నాయకుడు అంటే హీరో సినిమా తెర మీద ఉంటాడా సినిమా తెర మీద అవి ఏముండడు హీరో సినిమా తెర మీద ఈ వీళ్ళు నాయకులు డెబ్బై ఎనభై కేజీల నాయకులు అక్కడ ఉంటే అది చిరిగిపోతుంది ఆ తర వాళ్ళు ఏముండరు సినిమా తెర మీద ప్రకాశం ఉంటుంది ప్రకాశం తప్ప ఇంకేముంటుంది ఆ ప్రకాశంలో మనం ఒక పెద్ద సినిమాని చూస్తాం రెండున్నర గంటలు మూడు గంటలు చూస్తాం ఒక ఒక మానవుని మస్తిష్కం లేకుంటే కన్ను మనస్సు చూసే కన్ను వినే చెవి వాటి రకాల మనస్సు ఈ మూడు లేకుంటే సినిమా ఉండదండి ఆ మూడు ఉంటేనే సినిమా ఉండదు ఆ మూడు లేకుంటే ప్రకాశం ఉంటుంది కానీ సినిమా ఉండదు కాబట్టి సినిమా కల్పితం ప్రకాశం సత్యం అదేవిధంగా యాగ్రదవస్థ స్వప్నావస్థలలో ఏ తెలివి మీ రూపముగా ఉన్నదో ఆ తెలివి సత్యము ఆ తెలివి ఎందు మీరు చూసేటువంటి జగత్తంతా కూడా అసత్యం మీకు ఒకటే దీనికి రూలు మీరు సినిమా తెర మీద జగత్తు చూస్తున్నారా లేదా జగత్త చూస్తారట తర్వాత కంప్యూటర్లో జగత్తు ఉంటుంది దానికి వరల్డ్ వైడ్ వెబ్ అని పేరు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ అది జగత్తులదే కంప్యూటర్లు ఫేస్బుక్ తర్వాత మై స్పేస్ ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో కంప్యూటర్లో వరల్డ్ ఉంటుంది వాళ్ళు చాలా బుద్ధిమంతులు వాళ్ళు దానికి ఆ వరల్డ్కి పేరు ఏం పెట్టారో తెలిసిన వర్చువల్ వరల్డ్ అని పేరు పెట్టారు ఆ వరల్డ్కి పేరు ఓ ఎంఏ కోర్స్ ఉంది ఎంఏ ఎంఎస్ ఎంఎస్ కోర్స్ ఉంది అక్కడ కాలిఫోర్నియాలోనే అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో పెట్టారనుకుంటా కోర్సు ఆ కోర్సు ఏంటంటే ఎంఎస్ వెబ్ వర్ల్డ్ వెబ్ వర్ల్డ్ గురించి కోర్స్ దాన్ని ఎలా మ్యానిఫ్లేట్ చేయాలి ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ వచ్చాయి కదా సోషల్ నెట్వర్క్స్ ఇప్పుడు ఇక్కడ వాల్ పోస్ట్ అని ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఒకడు మొదలుపెట్టాడు వాల్ పోస్ట్ అతను తెలంగాణ అతను చాలా బుద్ధి ఉంటుంది వాల్ పోస్ట్ అని ఒక వెబ్సైట్ మొదలుపెట్టాడు ఫేస్బుక్కి పోటీ ఫేస్బుక్లో ఈ మధ్యకాలంలో సెక్యూరిటీ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అంటే మీరు ఏదైనా ఫేస్బుక్లో పెడితే అది ఎవరు కావాలంటే వాడు చూసేయగలుగుతాడు సెక్యూరిటీ బ్రీచ్ బ్రీచింగ్ ది సెక్యూరిటీ వెబ్ సెక్యూరిటీ ఉంటుందండి మీరు పాస్వర్డ్ పాస్వర్డ్ లేకపోతే మీరు ఓపెన్ అవుతుంది పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది తాళంచి ఉంటేనే తలుపు తీసినట్టు సపోజ్ మీ పాస్వర్డ్ ఏదో కనిపెట్టేసి వాడు తీసేసేయడం ఓపెన్ చేసేదండి అంటే అర్థమేంటి మీరు వేసిన తాళానికి డూప్లికేట్లు సంపాదించేసి వాడు ఓపెన్ చేసేసాడనమాట చుషారా అది ఎలా ఉంటుందో మీరు తాళం వేస్తారు దానికి డూప్లికేట్ పట్టుకొచ్చి ఓపెన్ చేసేస్తాడు ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఆ టైప్ చేసి ఓపెన్ చేసి వారేస్తాడు అకౌంట్ దాన్ని వర్చువల్ వరల్డ్ అంట ఈ వాల్ పోస్ట్ అని ఇప్పుడు హైదరాబాద్లో ప్రారంభించినటువంటి ఈ ఫే ఈ సోషల్ నెట్వర్క్ని కెనాట్ బ్రీచ్ ఇట్ అది దాని ప్రత్యేకత ఆల్రెడీ ఇది తిరిగిందా మీరు న్యూస్ పేపర్లో చూసి ఉండాలి నేను ఇవాళ న్యూస్ పేపర్లు చదివాను ఎందుకంటే ఫ్రీగా దొరికింది ఇవాళ నాకు ఇవాళ ఉదయో ఓ పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ పట్టుకుని వచ్చేళ్ళ దగ్గరికి ఆయన కూర్చొని ఏవో ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్తే కొంచెం మంచినీళ్ళు దాగుతున్నట్టు కూడా చదివేశాను అప్పుడే ఓపేది స్పీడ్ రీడింగ్ అని వెళ్ళిపోయి ఎప్పుడు వదిలిపెట్టేయమంటారా అని అడిగాడు మొహమాటానికి వదిలేవో నీ పేపర్ని పట్టుకుపోయి చదివేశాను అప్పుడేదండి అది అదంతా చూశాను దాంట్లో ఎనివే కాబట్టి ఆ జగత్తుంది కంప్యూటర్ కంప్యూటర్లో జగత్తు ఉంటుంది ఓ జగత్తు ఉంటుంది అక్కడ సినిమా తర మీద ఒక జగత్తు ఉంటుంది స్వప్నంలో ఓ జగత్తు ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారు మీ జాగ్రత్తలో ఉండే జగత్తు మాత్రం సత్యం ఈ మూడు జగత్తులు మిత్యాన్ని మీరు అనుకుంటున్నారు ఎలాగండి మీరు ఆలోచించండి ఈ మూడు జగత్తులకి దీనికి అసలు ఏమైనా తేడా ఏమైనా ఉందా అన్నీ ఒక్కలా ఇంద్రియాలు మనస్సు కలిపి సృష్టిస్తాయి ఈ జగత్తు అని స్వప్నమో అంటే కంప్యూటర్ అంతే సినిమా తెర అంతే ఇది భిన్నంగా అని మీరు ఎందుకనుకుంటారు జాగ్రత్త అవస్థలోని జగత్తు భిన్నమని ఎందుకు కంప్యూటర్ జగత్తు అంటే ఆ స్క్రీన్ మీద కాంతి ఎలట్రాన్ ట్యూబ్ అది ఒక కాంతి అక్కడ ఉన్నదో అదే మిగతా అంతా సినిమా తెర మీద ప్రకాశమే ఉంది మిగతా అంతా కల్పితం స్వప్న జగత్తులో తెలివి ఉంది అర్థ తెలివి సగం తెలివి ఉంది పూర్తిగా తెలివస్తే జాగ్రత్త సగం తెలివస్తే స్వప్నం తెలివి ఉన్నది మిగతా మిగతా మీరు చూసిన జగత్ అంతా కల్పిటండి కూడా అంతే ఆ తెలివియే మీ స్వరూపము ప్రజ్ఞానానికి వ్యతిరేకంగా ఏ పదార్థము కానీ ఏ వస్తువు కానీ లేదు అది సంగతి అది సర్వాత్మభావం మీరు ఆ సర్వాత్మభావం వైపుకు అడుగులు వేయాలి ఇది ఈ సర్వాత్మభావం అన్నది అంటే ఆ తెలివియా మీరు మీరు జగత్ అని ఏదైతే అంటున్నారో ఆ జగత్తంతా తెలివిలో ప్రకాశించేది తక్కువ వేరేమీ కాదు అది థియరిటికల్గా తెలిస్తే సరిపడదండి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవానికి తెచ్చుకోవడం ఎప్పుడూ కూడా కఠినమైన ప్రక్రియ సర్వాత్మభావం అన్నది మీరు జాగ్రత్తగా అనుభవానికి దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మనిషి ఎలా ఉంటాడంటే చాలా స్వార్థపరుడుగా ఉంటాడు మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలను చూసారా చిన్నపిల్లలంటే అప్పుడే మరీ చిన్నపిల్లలు కాదు ఐదారు ఏళ్ళు వచ్చి కొంచెం పెరుగుతున్న పిల్లవాడు చాలా స్వార్థపరంగా ఉంటాడు నా చాక్లెట్ నా బొమ్మ అన్నట్టుగా ఉంటాయి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నా పుస్తకం అన్నట్టుగా ఉంటాయి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా నేను నాది అనేటువంటి ధోరణిలో ఉంటాడు ఆ తర్వాత అంటే వాడే వాడే వాడే ఎలా ఉంటాడంటే బొంగరం ఉంటుంది చూడండి స్పిండిల్ అలా ఉంటాడు ఇది రామతీర్థ యొక్క వివరణ సర్వాత్మ ఆయన ఇచ్చిన వివరణ బొంగరం తిరుగుతూ ఉంటుంది చక్క బాగా వేగంగా తిరుగుతుంది ఎప్పుడైనా బొంగరం చూసారా చిన్నప్పుడు ఎప్పుడైనా బొంగరం ఆడి ఉంటారు కూడా మేము ఆడివాళ్ళం బొంగరం బాగా తిరుగుతుంది కానీ అది ఎంతసేపు తన చుట్టూ తను తిరుగుతుంది బొంగరం అది మీరు గమనించాలి తిరుగుతోందని మీరు సంతోషపడిపోవాల్సింది ఏం లేదు అది తన చుట్టూ తాను తిరుగుతుంది అలాగే వీడు కూడా కేవల స్వార్థపరుడుగా ఉంటాడు చాలా బిజీగా ఉంటాడు కానీ వాడి బిజీ యాక్టివిటీ అంతా స్వార్థం కోసమే ఉంటుంది తప్ప దాంట్లో వాడి వాడి స్వలో వాడు తప్పింకేదీ ఉండదు ఆ వాడు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే అర్థాయి సగం అర్థాంగి అనకూడదు పొట్టలో చుక్క పెట్టకూడదు అర్థాంగి అంటే డబ్బు అనే అర్థం వస్తుంది అంటే డబ్బు కాబట్టి డబ్బు పుట్టుకొచ్చిందని అలాగనుకో ఆ తప్పు పొట్టలో చుక్క లేని చోట పెట్టకూడదు చుక్కన్న చోట మానేయకూడదు నేను ఈ తప్పు ఒకేసారి చేశాను ఒకే నాకు గుర్తు ఒకసారి సుమ్రాహస్తి గారిని అడిగాను దాని అర్థం ఏమిటండి అని అడిగారు ఒకేసారి నాకు గుర్తుంది ఓ పదానికి అర్థం ఏమిటని అడిగాను ఏమో నీకు పదంలో సగం కావాలా లేకపోతే పూర్తి అర్థం కావాలా అని అడిగారు అంటే అప్పుడు కరెక్ట్ చేసుకుని అర్థమే కావాలన్నా మరి అర్థం అంటున్నా అర్థం అంటే సగం కదా అని అలా ఉరిమినట్టుగా చూశారు అంటే దట్ ఈజ్ ఓన్లీ టైం ఐ మేడ్ దట్ మిస్టేక్ ఇంకా మళ్ళీ ఎప్పుడూ చేయలేదు ఆ మిస్టేక్ ఎప్పుడో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసిన మిస్టేక్ కాబట్టి అర్థాన్ని ఆమె ఇప్పుడు వీడి స్వా కొంచెం పెరిగింది పెరిగింది వీడు స్వ అంటే ఏమిటి తను భార్య అది స్వాండి కొడుకో కొడుకో కూతురో పుట్టాడు అనుకోండి ఇప్పుడు స్వా ఇది కొంచెం పెరిగింది ముగ్గురు వీడు ఒక క్యాస్ట్ సొసైటీకి హెడ్ అయ్యాడనుకోండి క్యాస్ట్ సొసైటీలు ఉంటాయి దానికి హెడ్ అవుతాడు పీపుల్ ఆర్ లైక్ దాట్ పీపుల్కి ఏదో ఒక దానికి హెడ్ అవ్వాలి ఈ హ్యాస్ టు లీడ్ సంథింగ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీకి ఏదో అవుట్లెట్ కావాలి అంచేత వాడు ఏం చేస్తాడంటే ఎనర్జీకి అవుట్లెట్ ఒక గ్రూప్ ఒకటి ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటాడు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దట్ కుడ్ బి క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ దానికి హెడ్ అవుతాడు ఇప్పుడు ఆ స్వాలో ఆ క్యాస్ట్ వాళ్ళందరూ పడతారు ఆ క్యాస్ట్ వాడ్ అయితే చాలా స్వాలోకి వచ్చేస్తాడు ఆత్మలోకి వచ్చేస్తాడు క్యాస్ట్ వాడు కాకపోతే బయటే ఉంటుంది ఎంత గొప్ప సరే నోబుల్ డైరెక్ట్ అయినా సరే క్యాస్ట్ వాడు కాకపోతే స్వాకి బయటకు ఉంటాడు మీ ఏమి చదువుకోని క్యాస్ట్ వాడ్ అయితే స్వాకి లోపలికి వస్తాడు సో ఇలాగా ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది ఆ స్వా ఎక్స్పాండ్ అవుతుంది నేషనాలిటీ అన్నది ఆ స్వ యొక్క పెద్ద ఎక్స్పాన్షన్ ఆయన ఇండియన్ అంటాడు ఇండియన్ అది స్వాకి చాలా పెద్ద ఎక్స్పాన్షన్ దాన్ని దేశభక్తి అంటారు సో స్వామి వివేకానంద రామతీర్థ మొదలైన మహాత్ములు ఎలా బోధించారంటే మీరు స్వామి ఆ దేశమంతా కూడా స్వాలో ఉండిపోయిట్లాగా మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి స్వా అంటే మొత్తం దేశమంతా స్వాలో అంతర్గతం కావాలి ఆ లెవెల్కి మీరు ఎక్స్పాండ్ చేయండి అయితే అక్కడితో సరిపడదు వసుధైవ కుటుంబకం మహర్షులు అలాగా చెప్పారు సో నిజ పొరోవేతి గణనా లఘుచేత సాం ఉదార వసుధైవ కుటుంబకం వీడు నావాడు వీడు పరాయి అనే ఈ ఈ లెక్క అల్పమైన మనస్సు వాళ్ళకే ఉంటుంది తప్ప ఉదారమైన మనస్సు గలవారు అంటే ఎవరైతే తమ స్వరూపాన్ని తమ స్వాని బాగా విస్తరించి పెట్టారో ఎక్స్పాండ్ చేసి పెట్టారో వారికి ఆ స్వాలో మొత్తం భూమండలంలో ఉండే సకల జనులు ఇన్వాల్వ్ అయిపోతారు దాంట్లో ఇంక్లూడ్ అయిపోతారు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసి సకల ప్రాణులను ఆ స్వాలో ఇంక్లూడ్ చేయాలి రాణికోటంతా నా స్వరూపం దాన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసి ప్రాణి అప్రాణి అనే విభాగంతో సంబంధం లేకుండా సకల జగత్తు కూడా ఆత్మస్వరూపము ఉండేగలదు విశ్వం నిజాంతర్గతం ఆ విధంగా క్రమక్రమంగా మీరు దానిని ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి ఆ మనస్సుని చాలా పెద్ద మనస్సుగా తయారు చేసుకోవాలి రండి అస ఉంది చాలా పెద్ద మనస్సుగా తయారు చేసుకోవాలి ఆ మనస్సుని ఎంత పెద్ద మనస్సు చేసుకోవాలంటే ఆ మనస్సు సకల జగత్తును తన ఎందు కలిగి ఉండి ఎంత పెద్ద మనస్సు చూసుకోవాలి అప్పుడు ఆ మనస్సు ఏమంటవుతుందో తెలిసినా బ్రహ్మైపోతుంది మనస్సు బ్రహ్మైపోతుంది ఇప్పుడు బెలూన్ని పెంచి పెంచి పెంచితే అది మహాకాశం అయిపోతుంది సంథింగ్ లైక్ దాట్ అది పగిలిపోతుందన్న అలాగా అలా పెట్టుకోద్దు ఆ పదం వాడతారు లింగభంగము అంటారు లింగభంగము అంటే నేను నాది అనే దాన్ని లింగ అంటారు లింగ శరీరము నేను నాది అపరిచ్ఛిన్న భావాన్ని అది బ్రేక్ అయిపోతుంది అంటే నేను నాది అనే భావం పోతుంది పోతే సర్వము నేనే అనే సర్వాత్మ భావంలోకి మనిషి వెళ్ళిపోతాడు దానిని అదే యథార్థమైన జ్ఞానము అసలైన తెలివి వచ్చుట అంటే అదే అదే తెలివి రావడం అది ఆ జ్ఞానము సర్వాత్మభావము కలుగున్నంత వరకు విడు అజ్ఞాన నిద్రలో ఉన్నట్లే భాష్యం చూద్దాము తథా వీణాయై వాద్యమానాయ వీణాయా వాద్యమానాయా అంటే అలా మార్చుకోవడమే ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు అక్కడ చెప్పేది అంతే సో శబ్ద అంచేతనే మీరు విశేషం మీద దృష్టి పెట్టకూడదు అంటే మీ ఫోకస్ విశేషం మీద ఉండకూడదు సామాన్యం మీద ఉండాలి అందరూ మనవారే అన్నట్టు ఉండాలి కానీ అరే ఇంతమంది ఉన్నారు వీళ్ళు మనవాడే ఎవడరా అని వెతికిట్లా ఉండకూడదు అందరూ మనవారే అన్నట్టుగా ఉండాలి ఇటు పరాయి వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ మనవారే అందరూ ఆత్మరూపులే అనే ధోరణిని బాగా అలవాటు చేసుకోవాలి సో అందుకోసం ఈ దృష్టాంతాలన్నీ చెప్పడం అయినది అప్పుడు అంతవరకు వీడు అజ్ఞాన నిద్రలో ఉన్నట్టే లెక్క అనాది మాయయా సుప్త వీడు అనాది కాలం నుంచి వస్తున్న మాయ చేత అంటే అజ్ఞానం చేత నిద్రపోతున్నాడు యదా జీవ ప్రబుద్ధ్యతే వీడు నిద్రలేస్తాడు అసలైన నిద్రలేస్తాడు అప్పుడు అజమనిద్ర అస్వప్నం అద్వైతం బుద్ధ్యతే తదా అనే సురేశ్వరాచార్యుల వారి వార్తీకం దక్షిణాముక్తి స్తోత్ర వార్తీకం అప్పుడు పుట్టుక మరణము లేని అద్వయ ఆత్మతత్వాన్ని అప్పుడు తెలుసుకుంటాడు దాన్ని సర్వాత్మభావము అని అంటారు సో ఇక్కడ ఒక దృష్టాంతం చెప్తే చాలు కదా ఏకంగా మూడు దృష్టాంతాలు చెప్పారేమి కారణమేమి అంటే అనేక దృష్టాంతోపాదానం ఇహ సామాన్య బహుత్వ స్థ్యాపనార్థం అనేక సామాన్యములను బో చెప్పి మీరు సామాన్యం మీద దృష్టి పెట్టుకోండి విశేషాలు అంటే విశేషాలంటే తేడాలు ఏమన్నా విశేషాలు ఏమిటండి అంటే అలా కాదు మీరు వేదాంత విద్యార్థులు కదా కాబట్టి పదాన్ని సరిగ్గా అర్థం కదా విశేషాలు ఏంటే దాన్ని ఏదో ఇంకో రకంగా అర్థం అంటే దాన్ని మామూలుగా మీరు వాడుకలో సామాన్యంగా అలాగే అర్థం కాదు కరెక్ట్గా తెలుసుకోవాలి సోశబ్ద సామాన్యము అలాగే దుందుభి శబ్ద సామాన్యము వీణాశబ్ద సామాన్యము ఇలాగ అనేక సామాన్యములను చెప్పటంలో అభిప్రాయం ఏంటంటే ప్రతి సందర్భంలోనూ ఓ సామాన్యం ఉంటుందో ఓ విశేషం ఉంటుంది అనేక విశేషాలు ఉంటాయి ఒక సామాన్యము అనేక విశేషాలు ఉంటాయి ఒక విశేషం ఉండదు మీరు ఒక విశేషాన్ని చెప్పారంటే ఇంకో విశేషం దాని పక్కనే ఉంటుంది లేకపోతే విశేషం చెప్పడం కుదరదు కదా అనేక విశేషములు ఒక సామాన్యము ఉంటాయి అప్పుడు అటువంటి సందర్భంలో మీ దృష్టి మీ ఏకాగ్రత సామాన్యం మీద పెడతారా విశేషం మీద పెడతారా మీరు చూసి చేసుకోండి మీరు విశేషం మీద విశేషాల మీద దృష్టి పెట్టి అలవాటు చేసుకున్నారంటే మీరు ద్వైతంలో పడిపోతారు అదే ద్వైతం అంటే సో ఆ ప్రతి సందర్భంలో కూడా విశేషాల మీద దృష్టి పెట్టే లక్షణం మీరు కలిగి ఉన్నారంటే మీరు ద్వైత ప్రధానులే అని ప్రతి సందర్భంలోనూ విశేషాలు తెలుస్తూ ఉంటాయి కానీ సామాన్యాన్ని మీరు గుర్తిస్తారు సామాన్యం తెలుస్తూ ఉండదు మీరు పర్టికులర్గా మైండ్ని ట్రైన్ చేస్తే కానీ సామాన్యం తెలుస్తూ ఉండదు మీరు ట్రైన్ చేస్తే మనస్సును జాగ్రత్తగా దానికి తరిఫీదిస్తే సామాన్యం తెలుస్తుంది అప్పుడు మీ ఫోకస్ సామాన్యం మీద ఉంటుంది తప్ప విశేషాల మీద ఉండదు అంటే నామరూపాలకు అతీతంగా మీ ఫోకస్ ఉంటుంది ఆ తెలివి మీద మీ ఫోకస్ ఉంటుంది అప్పుడు మీరు క్రమంగా సర్వాత్మ భావనలోకి ఎదుగుతారు అందుకోసం అనేక సామాన్యములను చెప్పడం కోసం శృతి ఆ విధంగా అయ్యా మీరు సామాన్యం మీద మనస్సు పెట్టండి పండితాశ్రమదర్శిన శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే చాలా చక్కటి దృష్టాన్ని విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు మీరు ఊహ చేసుకోండి విద్యా ఆ బొమ్మ వేశారు కూడా గీతా బొమ్మ వేశారు ఎందుకంటే మీరు ఊహ మంచి విద్వాంసులైన ఒక బ్రాహ్మణుడు ఒక నిలబడి ఉన్నాడు పక్కన పక్కన ఆ ఉంది పక్కన కుక్క నాలుగు ఈ నాలుగింటికి సామాన్యమే ఉండండి ఏమీ సామాన్యం లేదు ఒకదానికి ఇంకొకదానికి పోలిక లేదు పొంతన అని మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు అంచేతనే అంతటి తేడాలు ఉన్న నాలుగు పెట్టాడు అక్కడ అంత అంత పూర్తి తేడాలు ఉన్నాయి ఒకదానికి ఇంకొకదానికి అసలు పోలిక లోక దృష్టితో చూస్తే పోలికే ఉన్నది విద్యాభినయ సంపట్టు అయిన బ్రాహ్మణుడికి వీధి కుక్కకి పోలికే ఉంటుందండి ఆ బ్రాహ్మణుడు భోజనం చేస్తున్నా అతను కొంచెం చాంద భోజనం చేస్తుండగా కుక్క చూసిందంటే భోజనం మానేస్తాడు అంత కాబట్టి కొంతమంది అలా ఉంటారు ఎలా రా వీధి తలుపు వేయండి ఆ వెనకాల తలుపు కూడా వేయండి కుక్క లోపలికి కుక్క వస్తుంది వీధి కుక్కలు వస్తాయి అవలా సంచారం చేస్తూ ఉంటాయి ఆ కుక్క రాకుండా వీధి తలుపు కూడా వేయండిరా వేసిరారాయ్ అని చెప్తుంది అక్కడ లేకపోతే నాన్నగారు భోజనం మానేసలు వేసక్క పోతారు అంటే వేసిరా తలుపు అని ఎందుకంటే ఒక ఆయన భోజనం వెళ్ళిపోతే మనస్థితి క్లేశం కదా అంత తేడా ఉంది ఆ విద్యా వినయ సంపూర్ణుడైన బ్రాహ్మణుడికి వీధి ఒక్కది కానీ అసలు సామాన్యం అనేది ఉంటుందా అని చెప్పదద్దంత భేదం ఉన్నది కానీ శ్రీకృష్ణుడురే నువ్వు సామాన్యాన్ని చూడగలవా అని ఒక ఛాలెంజ్ విసిరేడు మన ఎవరైతే సామాన్యాన్ని చూస్తారో పండితాశ్రమదర్శిన వాళ్ళు పండితులు అంటే పండితులు అంటే పుస్తకాలు కంటస్థం చేస్తే పండితులు అయిపోకండి సో కాబట్టి అనేక దృష్టాంతము నేను చెప్పుగా మీ దృష్టిని సామాన్యం వైపు భోజ మళ్ళించుట కొరకు మీరు ఈ సామాన్యాన్ని ఇలా కూడా మీకు కొన్ని కింద ఎక్స్పెరిమెంట్ అంటే మెడిటేషన్స్ మీరు గాలి పిలుస్తున్నారనుకోండి మీరు గాలి పిలుస్తున్నారనుకోండి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి వైపు మిమ్మల్ని తీసుకువెళ్తా మీరు పిలిచే గాలి సర్వ జగత్తుని వ్యాపించి ఉన్న గాలి పిలుస్తున్నారు కదా మీరు లేకపోతే మీ చుట్టుముట్టు ఉన్న చిన్న ట్యూబ్లాగా ఏదైనా ఒకటి ఉండే ఆ ట్యూబ్ లోపల గాలి పీలుస్తున్నారా లేదు కదా మీరే సిలిండర్ పెట్టుకోలేదు కదా పక్కన సో సిలిండర్ పెట్టుకున్న ఆ సిలిండర్ కూడా అక్కడి నుంచి వచ్చిన అది కాబట్టి మీరు గాలి పీల్చేప్పుడు అని అలా పీల్చి విధులు పెట్టేప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి నేను సకల జగద్వ్యాపకమైన వాయువును పీలుస్తున్నాను మళ్ళీ జగత్తునంతనే వ్యాపించే వాయువును విదిలిపె వాయువులోనికి వదిలిపెడుతున్నాను మీరు ట్రై చేసి చూడండి ఎంత మార్పు వచ్చేస్తుందో చూడండి ట్రై చేస్తే తెలుస్తుంది సకల జగత్తును వ్యాపించిన వాయువుని తెలుస్తున్నాను మళ్ళీ విడిచిపెట్టేప్పుడు సకల జగత్ వ్యాపకమైన వాయువులోకి వీడిపెడుతున్నాను అప్పుడు మీలో సర్వాత్మ భావము చక్కగా నెలకొంటుంది తర్వాత సర్వము నేనే అంతా మనవారే అని మొదలుపెట్ట అందరూ మనవారే అంతా నేనే సర్వము నేనే అనే భావాన్ని బాగా అలవరుచుకోవాలి ఒక్కసారి రాదు ఎందుకంటే మనం భేదబుద్ధికి అలవాటు పడుతుంటాం తర్వాత ఇప్పుడు అందమైనది ఏదైనా ఉందనుకోండి ఆ సౌందర్యం రెండు రకాల దృష్టి ఉండాలి సౌందర్యం ఉందనుకోండి ఆ సుందరమైన వస్తువు నాది అని పట్టుకునే దృష్టి ఉండకూడదు ఇప్పుడు ఒకడు ఉన్నాడు గార్డెన్ వేసి పూల మొక్కలన్నీ పెంచి అది చక్కగా అందంగా తయారు చేస్తుంది వాడు ఆ గార్డెన్ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించలేడు కానీ ఆ పక్కనే ఉంటాడు ఒకడు వాడు గార్డెన్ పెట్టుకోవడం ఏం పెట్టుకోవడం ఇంకా వాడి పనులవాడు ఉంటాడు ఈ పనులంతా ఎవడు చేస్తాడండి వాడు ఇటు అటు వెళ్ళి ఈ సుందరమైన గార్డెన్ చూసి ఆస్వాదించేసి లేకపోతే ఉంటాడు ఇప్పుడు నేను చోట వాకింగ్ ట్వెల్తూ ఉండేవాడిని రోజెస్ ట్వెల్వ్ ఫైవ్ నైన్టీ నైన్ అంటే సిక్స్టీ డాలర్స్ అనమాట ట్వెల్వ్ రోజెస్ సిక్స్టీ డాలర్స్ అలాగా అలా గుట్టలు గుట్టల రోజెస్ పెట్టి డిస్ప్లే పెట్టి ఉండేది ఆ రోజెస్ చూసా బాష ఎంత బాగున్నాయో ఇవ ఈ సౌందర్యం రెండు రకాల దృష్టి ఉండాలి ఈ సౌందర్యమంతా కూడా ఈశ్వరుడే అని ఒక దృష్టి ఈ సౌందర్యమంతా కూడా నాదే ఇట్ ఈస్ మై అని ఇంకో దృష్టి మీరేం డబ్బులు పేజేయక్కర్లా పూజలో చూసి ఇదంతా ఈ సౌందర్యమంతా నాదే ఈ దాన్ని మీరు మీరు అజ్ఞానైతే మీరు అజ్ఞానం ఉంటే ఏం చేస్తారు వాడికి సిక్స్ డాలర్స్ ఇచ్చి ఓ బుకే కొట్టుకుంటారు ఇది నాది అని కొట్టుకుంటుంటారు ఈ బుకే చాలా బాగుంది అనుకుంటా పోనేప్పుడు కూడా ఈ బుకే బాగుందా ఈ బుకే బాగుందా అని దాంట్లో మళ్ళీ ఇది తక్కువ బాగుంది ఇది ఎక్కువ బాగుంది కాబట్టి నేను ఇచ్చి ఆరు డాలర్లకి ఎక్కువ సౌందర్యం నాకు రావాలి మనుషులు పీపుల్ ఆర్ క్రేజీ అయితే ఇదే సే పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ వాట్ ఎల్స్ గేమ్ సార్ పీపుల్ ఆర్ నట్స్ రియల్లీ ఎందుకండి ఊరికే అలాగా ఆ సౌందర్యాన్ని ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎంత సుందరంగా ఉంది సో నేను నేను ఉండే ఇల్లుకి పెద్ద గ్లాస్ విండోస్ ఉండి దాంట్లోంచి ఆ సూర్యాస్తమయం కనపడాలి నా ఇంట్లోంచి కనపడాలి ఎందుకు ఎందుకు కనపడాలి ఎందుకు ఇట్ ఈజ్ మై ఆల్వేజ్ సో కాబట్టి బ్యూటీ సుందరమైనది నాది మీరు ఎప్పుడైతే అన్నారో ఆల్రెడీ మీరు ఒక అహంకారంలోకి వెళ్ళిపోయిన ఈ జగత్తులో ఎక్కడ ఏ సౌందర్యం ఉన్నా అది ఆ సర్వము నేనే ఇది సర్వాత్మభావము లేదా ఆ సర్వము ఈశ్వరుని యొక్క సౌందర్యమే ఆ సర్వము ఈశ్వరుడే అది భక్తి ఇది జ్ఞానం అవుతుంది ఓకే పేర్లు తేడా తప్పిస్తే తేడా వస్తువులో తేడా ఏమీ లేదు కాబట్టి ఈ తర్వాత ఎక్కడైనా మీకు పాండిత్యం కనపడిందనుకోండి ఆనందం కలగాలి ఎందుకంటే ఈశ్వరుని విభూతి లేదా ఆ పాండిత్యం అంతా నేనే నేను ఇవాళ టీవీ చూశాను చూస్తుంటే ఆయన ఓ పండితుడండి ఒక అమ్మాయి ఏదో అడుగుతోంది ఆయన పేరు సముద్రాల లక్ష్మణయ్య గారు నాకు పేరు గుర్తు రాలేదు ఆయన రఘువంశం గురించి చెప్తున్నారు ఏమంటే నేను ఇంతకుముందు కూడా ఆయన చెప్పడం విన్నా ఆయన చెప్తున్నాడు రఘువంశము కాళిదాస మహాకవి అజ విలాపము అని ఒకటి ఉన్నది ఆ విలాపం గురించి చెప్తున్నాడు కాళిదాస మహాకవి రఘువంశంలో అజుని యొక్క విలాపము విలాపము అంటే ఏడుపు అజుడు దుఃఖిస్తాడు ఆయన ఏడుస్తాడు అయ్యోని ఏడుస్తాడు ఆయన భార్య హిందుమతి ఆమె ప్రాణాలను విడిచిపెడుతుంది అప్పుడు ఆయన దుఃఖిస్తాడు తర్వాత కుమార సంభవంలో రతి విలాపము రతి విలాపము ప్రతీగా తీర్థం లేదు రతి విలాపం రతి అంటే మన్మథుడిని శివుడు దహించినప్పుడు రతి దుఃఖిస్తుంది అదో ఏడుపు ఈ ఏడుపుల్ని కబులు కమనీయంగా వర్ణించారు చాలా మధురంగా వర్ణించారు దాని గురించి చెప్తా ఆయన మాట చెప్పారు ఈ అజ విలాపము అజుడు చేసిన విలాపం ఏదైతే ఇంత అందంగా కరుణరసాన్ని ప్రతిపాదించిన మహాకవి ప్రపంచంలో ఎక్కువ మంది లేరు చాలా తక్కువ మంది వన్ ఆఫ్ ది బెస్ట్ రిప్రజెంటేషన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ లిటరేచర్ అని పాశ్చాత్య ఇండాలజిస్ట్ లైక్ వింటర్నిడ్జ్ అని పెద్ద ఇండాలజిస్ట్ ఉన్నాడు వాళ్ళందరూ ప్రశంసించారు అని ఆయన చెప్పారు ఆయన అలాగే చెప్పుకుంటూ పోతుంటే నాకేమిటో పట్టదానే ఆనందం కలిగింది ఎందుకంటే పండితుడు మాట్లాడుతూ ఉంటే చదువుకున్నవాడు ఎందుకంటే ఈ మాట్లాడే వాళ్ళందరూ మూర్ఖులు వాళ్ళకేమి తెలియదు నేను ఇలా అన్నాను మీరు అన్యథా భావించకూడదు సో వాళ్ళకేమి తెలియదు మిడిమిడి జ్ఞానంతో తగుదునమ్మా అని వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు విని చేస్తాం విని ఊరుకుంటాం వీళ్ళని వీళ్ళని దోషాన్ని ఎత్తి చూపడమే పనిగా పెట్టుకుంటామా ఏదో టాపిక్ వచ్చింది కనుక దృష్టాంతం కోసం చెప్పాను కానీ విడిమిడి జ్ఞానం వచ్చి రాని చదువు చదువు ఒకప్పుడు రాని చదివే అసలే రాదు ఒకప్పుడు వచ్చి రానిది ఏదర్ ఆల్టుగెదర్ అన్ నోన్ టు దిగై ఆర్ హాఫ్ నాలెడ్జ్ వెరాజ్ ఆయన గురించి కాళిదాస్ మహాకవి గురించి చెప్తుంటే ఎలా ఎంత ఆనందం కలుగుతుందంటే బికాజ్ హీ నోస్ ఈజ్ ఎ స్కాలర్ కాబట్టి ఎక్కడ స్కాలర్షిప్ ఉన్నా ఎక్కడున్నా ఓ పిల్లవాడు కావచ్చు బలాదకి సుభాషుడు పిల్లవాడు కావచ్చు పెద్ద వయసు ఉన్నవాడు కావచ్చు విద్వాంసుని పండితుడు మాట్లాడుతూ ఉంటే మహానందం కలుగుతుంది సో ఎంతో ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆల్ నాలెడ్జ్ ఈజ్ మైసాల్ అలా ఉండాలి లేకపోతే ఏమవుతుంది తెలుసునండి అసూ కలుగుతుంది నా పాండిత్యము అని మీరు పెట్టుకుంటే ఎదలవాడు చక్కగా మాట్లాడుతుంటే మీకేం కలుగుతుందో తెలిసినా అసూయ కలుగుతుంది వెరీ డేంజరస్ ఇమోషనల్ కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆనందమంతా నాదే సత్యము ఎక్కడున్నా మనం ఆనందంగా ఎంత బాగా చెప్పాడు రా ఆనందంగా సత్యాన్ని ప్రశంసించే విధంగా ఉండాలి ఆయన అడిగారు ఒక రాజకీయ నాయకుడిని అడిగారు నేను టీవీ ఇంటర్వ్యూలో చూశాను ఏమండి మీరు నేషనల్ పార్టీ అయ్యుండి ఈ చవకబారు రాజకీయాలకి పాల్పడుతున్నారే ప్రజలని విడగొట్టేటువంటి రాజకీయాలకి పాల్పడుతున్నారు చవకబారు రాజకీయాలకి పాల్పడుతున్నారు ఎందుకు చేస్తున్నారు ఇలాగా అని అడిగాడు అయితే అవునుండి నాకు కూడా సిగ్గేస్తోందండి అన్నాడు శ్రద్ధ రాజకీయ నాయకుడే ఉండే ఎంతో ఆనందం అనిపించింది అబ్బా సత్యం ఎంత అలా పలికే సత్యండు పలకడం అందరూ అసత్య భాషణమే తప్ప సత్యం అవుడు పలకడం అంత చిన్న విషయంలో అయితే ఏమంటారు ఏముంది కదా విషయం కాదు అంత చిన్న విషయంలో సత్యం పలికితే మనస్సుకు ఆనందం అనిపిస్తుంది ఎక్కడ సత్యం అది నాదే అది నేనే ఎవరైనా ఆనందంగా ఉన్నారనుకోండి ఎంత సంతోషం నేనే ఆనందంగా ఉండాలనుకున్నవాడు వాడి జీవితం దుఃఖిస్తూ ఉంటాడు మీకు తెలుసా రహస్యం ఆనంద రహస్యం ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏమంటే నేను ఆనంద సుఖంగా హ్యాపీగా ఉండాలనుకున్నవాడు వాడి జీవితం అంతా దుఃఖిస్తబోతుంటాడు యు ప్లీజ్ నోట్ ఇట్ బికాజ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఏమిటంటే మీరు ఆనందంగా ఉండే ఉపాయము ఒకే ఒక ఉపాయం రెండు లేవు అదేమంటే ఇతరులు ఆనందపడిట్లా చేయుట అది ఒకే ఒక ఉపాయం మీరు అది ఒక ఉపాయం ఇంకో ఉపాయం నేను కూడా ఆనందం పొందాలా అని మీరు అన్నారంటే మీరు అజ్ఞానంలో పడిపోయారంటే మీకు తెలియదు ఆ సత్యం తెలియడానికి కొంత అనుభవం కావాలి మీరు అనుభవం పొంది నేర్చుకుంటారో లేకపోతే శాస్త్రాన్ని చదివి నేర్చుకుంటారో నేను ఎలా నేర్చుకుంటారో అది మీరే డిసైడ్ చేసుకోండి ఆనందాన్ని పొందే ఒకే ఒక ఉపాయము ఇతరులకు ఆనందమును కలిగించుట అబ్బా వాళ్ళు ఆనందిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందండి ఎందుకంటే ఎక్కడ ఆనందం ఉన్నా అది నేనే ఎక్కడ పశువులో పక్షిలో మనిషిలో క్రిమిలో కేటకంలో ఎక్కడ ఆనందం ఉన్నా అది నేనే అని అలా ఉండాలి ఆవుకి పండించారనుకోండి అది నవిలలా ఒక్క క్షణం దాని కళలో ఒక ఆనందం ఒక సుఖానుభూతి మెరుస్తుంది అది నేనే అది మీకు థ్యాంక్స్ ఏం చెప్పదు మీరు కొంచెం అజాగ్రత్తగా ఉంటే పో ఒక పోటు పొడిచి మరిగిపోతుంది తలకే విసిగిందంటే అది మీకు తగ్గుతుంది కానీ ఆనందము నేనే కాబట్టి ఎవళ్ళు ఆనందంగా ఉన్నా ఆనందము నేనే సర్వాత్మభావము అన్నది చాలా గొప్ప సత్యం అది కనుక అలాగే ధనవంతులు వద్ద ధనం ఉన్నదనుకోండి ఆ ధనం నాకు వచ్చేయాలనుకోకూడదు నేనే ఆ ధనము నాదే ఆ సంపదంతా నాదే ఆ ఆనందమంతా నేనే ఆ భోగము ఆనందము నేనే అనే ఫీలింగ్లో మీరు ఉండాలి తప్ప అలాగంటే సర్వాత్మభావాన్ని అలవరుచుకున్న మహాత్ములు వారు ఆ లోకంలో చాలా విలక్షణంగానే ఉంటారు ఇవన్నీ ఇలాంటి విషయాలన్నింటినీ ఘోహించడం కొరకై అనేక దృష్టాంతాలని ఇక్కడ చెప్పారు అనేకే విలక్షణా చేతనాచేతన రూపాన్య విశేషా అనేక సామాన్యాలు ఉన్నాయి లోకంలో ప్రతి అడుగులోనూ మీకు సామాన్యాలు కనపడుతూ ఉంటాయి సామాన్యం ఉన్న చోటల్లా విశేషాలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్కొక్క సా ఈ సామాన్యం ఆ సామాన్యం అనేకం ఉన్నాయి వేరువేరుగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడ సామాన్యాన్ని విశేషాలని చూసినా మీరు సామాన్యాన్ని పట్టుకోవడం నేర్చుకోండి అని బోధించడం కోసం అనేకములైన దృష్టాంతాలని చెప్పినారు సామాన్య భేదములు ఓకే సామాన్య విశేష ఓకే తేషాం పారంపర్యగత్యా మహాసామాే అంతర్భావ ప్రజానే కథన్ నామ ప్రదర్శయ దుందేనాశబ్దసామాశేషాణ యథాశబ్దత్వే అంతర్భావ ఇప్పుడు దుందుభి శబ్ద సామాన్యం వేరు వీణాశబ్ద సామాన్యం వేరు శంఖ శబ్ద వేరు మూడు వేరు సామాన్యాలు చూపించారు ఏమండి దుందుభి శబ్ద సామాన్యంలో తధిగిణతో తధిగణతో అనేక విశేషాలు ఉంటాయి వీణాశబ్ద సామాన్యంలో సరిగమప సరిగమప అనేక విశేషాలు ఉంటాయి శంఖ శబ్ద సామాన్యంలో భోం భోం భోమ్ అంటూ అనేక విశేషాలు ఉంటాయి అవునండి మీరు విశేషాలను పట్టుకోకండి సామాన్యం మీరు పెట్టండి మీ మనస్సు కాబట్టి మీరు ఏం చేస్తారు ఈ సరిగమపాల గురించి సంగీతం పాఠగాలు వాళ్ళు చూసుకుంటారు మీరు సర్వ సరిగమపా స్వరములన్నీ ఒకే వీణా శబ్ద సామాన్యంలో కలిసిపోయి ఉన్నాయి అని గ్రహించండి అని గ్రహించండి ఓకే అయితే మీరు మాట అనొచ్చు అలా గ్రహిస్తే ఇంకా వీణ కచేరీ ఏవి ఎంజాయ్ చేస్తూ మీరు అనొచ్చు మీరు వీణ కచేరీ చేయాలా ఆత్మస్వరూపం కావాలా మీకు ఏం కావాలి అది చూసుకోండి మీరు వీణ కచేరీ కలిగా తర్వాత ఊరికే టూ మచ్ ఆఫ్ మ్యూజిక్ అది పెట్టుకుంటే మ్యూజిక్ డాన్సు అలా పెట్టుకుంటే అలా డిస్ట్రాక్ట్ అయిపోతారు అంచేతనే నేను చూస్తూ ఉంటాను నేను ఏదో పాఠం ఇస్తూ ఉంటే ఇక్కడక్కడ చాలా చోట్ల పాఠం ఈ మంచిగా తగ్గించాను సో ఎందుకంటే ఒకే ఫోర్స్లో చెప్పలేం కదా మొత్తం కాలం ఉంటాను సో ఓ రెండు నెలలు మూడు నెలలు కోర్సు చెప్పినప్పుడు మామూలుగా ఏమండే ఈవేళ ఫ్లూట్ కచేరీ పెట్టుకున్నామండి ఎందుకు ఫ్లూట్ కచేరీ ఎందుక ఎందుకు ఇప్పుడు పొద్దున్నేమో మెడిటేషన్ చెప్పాము తొమ్మిది గంటలకి పదకొండు పదకొండు గంటలకి మైత్రేయి బ్రాహ్మణం చదివారు మీరు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని లైబ్రరీలో గంటసేపు సెల్ఫ్ స్టడీ చేసి సాయంకాలం గీతా క్లాస్కి వచ్చారు ఒక్క గంట సేపు మీరు వాకింగ్కి దానికి వెళ్ళిరండి కొంత యోగా చేయండి చేసి రాత్రి వచ్చి పొలహారం లైట్గా వచ్చేసి స్వత్సంగానికి వచ్చి కూర్చోండి స్వత్సంగం అయిన తర్వాత రామనామాన్ని కొంతసేపు ధ్యానం చేసి వెళ్ళిపోయి విశ్రాంతిగా పడుకుని ఈ మళ్ళీ మధ్యలో ఫ్లూట్ ఎందుకు ఈ ఫ్లూట్ అంటే అది డిస్ట్రాక్ట్ అయిపోదు మనస్సు ఓసారి ఫ్లూట్ అంటారు ఇంకోసారి వేణ్ అంటారు ఒకసారి డ్యాన్స్ అంటారు ఏమండి ఏమండి ఇదంతా కూడా ఒక రెండు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఉండలేరా అని నేను అన్నాను అదే సార్ అయినా అన్నారు మనసు స్వామీజీకి మ్యూజిక్ అంటే ఇష్టం లేదు స్వామీజీకి మ్యూజిక్ అంటే ఇష్టం లేదు కాదు కరెక్ట్ కాదు అది స్వామీజీకి డిస్ట్రాక్షన్ అంటే ఇష్టం లేదు మ్యూజిక్ అంటే ఇష్టం లేదు కాదు మ్యూజిక్ పెట్టారనుకోండి నేను కూడా ఓ సత్సంగా నాకు పని తప్పింది నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చుని కొంతసేపు ఆయన ఏదో వాయించుకుంటాను నా పనైన తర్వాత నా దారికి పోయి నేను రూమ్కి వెళ్ళి పడిపోవచ్చు నన్ను ఎవడో కాదండి కానీ డిస్ట్రాక్షన్ ఉండకూడదు కాబట్టి మ్యూజిక్ మ్యూజిక్లన్నీ మీకే కావాలి డ్యాన్సులన్నీ మీకే కావాలి ఇంకా ఆత్మే మిగిలింది ఈ విశేషాల్లో మీరు చిరుకుకుపోయి మీరు ఆత్మస్వరూపం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఆ పొరపాటు చేయకండి కాబట్టి దుందుభిశబ్ద సామాన్యం మీద పెట్టండి మనస్సు ఈ తదిగణతం తదిగణతం గురించి చింత చేయకండి